గణపతి కరీనాము పరుశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృంగోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరపరా శ్రేయోి జ్ఞానమభ్యాసత్ జ్ఞానాధ్యానం విశిష్యర్మఫల్యాగ త్యాగారం ఈ శ్లోకాన్ని చూసాం మనము కర్మఫలత్యాగము అన్నిటికీ తల్లిపడ్డ కర్మఫల త్యాగం ఎప్పుడైతే చేస్తారో అది మనస్సు పవిత్రమైపోతుంది నిజానికి త్యాగము శాంతి కలిసి ఉంటుంది శాంతి మీరు ఏదైనా పట్టుకునే ప్రయత్నం చేశారా అశాంతిలో పడిపోతారు విధులు పెట్టేశారా శాంతి దీనికి దత్తాత్రేయ భాగవతంలో ఓ దృష్టాంతం చెప్తారు ఒక కాకి ఒక కాదో పక్షి ఒక మాంసపు ముక్కని దొరికించుకుంటుంది ఎక్కడో సంపాదిస్తుంది సంపాదించి అది నోట్లో పెట్టుకుని ఎగురితో ఓ కొమ్మ మీద వాలి కూర్చుని దాన్ని జాగ్రత్తగా పొడిచి తింటుంది దాని పద్ధతి ఒకటి ఉంటుంది తినడానికి కదా పక్షులు కానీ మనుషులు కానీ ఇలా అడిచి వెళ్ళిపోతుంటే చేతిలో కాఫీ పెట్టేస్తే తాగేస్తాడు అది కూడా ఓ పద్ధతి కదా అలాగే అది మా చోట అట్టింటుంది కానీ అది చెట్టు దగ్గరికి వెళ్ళే లోపల దాని చుట్టూ ఐదారు పక్షులు ఎగుడుతూ ఉంటాయి వాటి నోట్లో ఏదీ లేదు దీన్ని పొడిచే ప్రయత్నం కూడా చేస్తాయి ఏమిటో భగవంతుడా అని చెప్పేసి ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది కష్టం మీద వీటి నుంచి తప్పించుకుని వెళ్ళి కొమ్మ మీద కూర్చోబోయే లోపల మళ్ళీ వచ్చేసి మీద అప్పుడు అది ఓ ఆలోచన చేస్తుంది ఏమిటంటే ఆలోచన ఆ నోట్లో ఉన్న మాంసొక్కటి విడిచిపెట్టేస్తుంది విడిచిపెట్టగానే మొత్తం ఈ పక్షులన్నీ కూడా విడిపతాయి అక్కడి నుంచి శాంతంగా అలా కూర్చుని ఉండిపోతుంది ఇది కథ ఈ కథ నుంచి మనం నేర్చుకున్నది ఏమిటంటే త్యాగము శాంతి కలిసి ఉంటాయి మీరు త్యాగం చేయకుండా పట్టుకునే ఉన్నారే అశాంతి వచ్చేస్తుంది కాబట్టి అదే ప్రిన్సిపల్ కామన ఉన్న చోట అశాంతియే ఉంటుంది కామనా అశాంతి కలిసి ఉంటుంది కామనా త్యాగము చాలా సహజంగా శాంతిని కలిగిస్తుంది ఇంకనే నేను ఆ క్లాసులో చెప్పు ఉన్నాను క్రితం క్లాసులో ఏమనంటే మీకు ఎప్పుడైనా దుఃఖం కలిగిన సందర్భంలో మీరు ఆ దుఃఖహేతువు మీ లోపలే ఉంది అని ముందు అర్థం చేసుకొని దీన్ని అధ్యాత్మయోగము అంటారు దుఃఖహేతువుని బాష్మయంలో వెతికితే అది యోగము కాదు అధ్యాత్మికము లేదు అంట దుఃఖహేతువు మనలోనే ఉన్నది అని అంతర్ లోపల అంతర్ముఖుడుగా ఉండి తన తన ఎన్ను దుఃఖహేతువుని వెతుక్కుంటే తెలిసిపోతుంది వెంటనే మనలో వైరాగ్యము తక్కువగా ఉండబట్టి మనకి దుఃఖము కలుగుతుంది వైరాగ్యం తక్కువగా ఉండబట్టి ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం కూడా చెప్పా నోరు పూచింది అనుకోండి నోరు పుయ్యడం అంట అంటే నాలుకంతా కూడా చాలా పెయిన్ఫుల్గా అవుతుంది పెదవులు కూడా బ్రెస్ ట్రక్చింగ్ వస్తుంది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అలా ఎందుకవుతుంది అలా ఎందుకు అవుతుందంటే చుట్టుపక్కల పెట్టకూడదు కాజెస్ ఎవరిని అడిగితే ఏదో చెప్తారు ఏదో అమ్మవారిని ఏమైనా కోపించింది అని చేత కూర్చిందని ఊరని చెప్తాడు ఎవరు ఎవరిని ఏదో చెప్తారు కాబట్టి అలా చుట్టుపక్కల వెతక తన లోపలే వెతుక్కోవడం ఎందుకంటే విటమిన్ బి టూ డెఫిషియన్సీ తనలో ఆ నోటికి బ్లెస్టర్స్ వచ్చాయి కాబట్టి వెంటనే మార్కెట్కి వెళ్ళిపోయి ఎటువంటి బీ టూ ట్యాబ్లెట్లు కొనేసుకుని వేసేసుకుంటే మీకు అప్పుడే తగ్గిపోవడం ప్రారంభిస్తుంది ఒక టాబ్లెట్ వేసుకున్న గంటకే మీకు తేడా వచ్చేస్తుంది రెండు రోజులు ఏప్రి పోతున్నాం అదేవిధంగా మీ మనస్సులో దుఃఖం అనుభవానికి వచ్చినప్పుడు మీకు ఒక విటమిన్ మీలో డెఫిషియన్సీలో ఉంది అని తెలుసు ఆ విటమిన్ విటమిన్ వి అని అంటారు వైరాగ్య విటమిన్ మీకు బాగా తక్కువగా ఉంది అని అభిప్రాయం కాబట్టి ఆ వైరాగ్య విటమిన్ కొంచెం డెవలప్ చేసేసుకుంటే పోతుంది అశాంతి కాబట్టి కామనా అశాంతి కలిసి ఉంటాయి కానీ ఎప్పుడైతే కర్మఫల త్యాగం చేస్తారో అనంతరం ఆలస్యమైన లేకుండా ఇమీడియట్లీ ఈ విటమిన్కైతే నాకు ఇమీడియట్లీ ఇమీడియట్లీ సూన్ ఆఫ్టర్ అని అన్నారు విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు సూన్ ఆఫ్టర్ మీకు ఆ బ్లెస్టర్స్ పోతాయి సూన్ ఆఫ్టర్ కానీ ఇక్కడ సూన్ ఆఫ్టర్ కాదు ఇమీడియట్లీ వితౌట్ ఎనీ డిలే అనంతరం కామన్ అని ఎప్పుడైతే మీరు ధ్యాగం చేశారో ఆ మరుక్షణమే మీకు శాంతి హృదయంలో సామ్రాజ్యం ఏముతుంది అని ఈ ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాము సో భాష్యం చూద్దాము వివరణ అంతా అయినది కాబట్టి ఏ పని చేసినా శాంతిగా మనం కామనారహితంగా చేయాలి జన్మం అరగదీస్తే ఈశ్వరునికి సమర్పించడం కోసం అరగదీయాలి తప్ప మనము అలంకరించుకోవడం కోసం అరగదీయకూడదు కొంతమంది ఎందుకు ఇస్తారంటే ఈశ్వరుడు పేరు పెట్టి తాము కూటస్మ కాదంటాను సూక్ష్మభోగం ఉంటుంది నేను విన్నాను ఒక ఆయన వెళ్ళి పూజారి గారిని అడిగారు ఇవాళ దేవుడికి భోగం ఏమిటని నేను అడిగాను దేవుడికి భోగం చూసారా పదవ పదవంలో ఏమో ఎంత మిస్లీడింగ్గా ఉండదు సారా ఇవాళ దేవుడికి భోగం ఏమిటి జనరల్గా శివాలయాల్లో ఆ ప్రశ్నలు ఉండవు శివాలయాల్లో దేవుడికి నీళ్ళు విభూతి తప్పిన దేవుళ్ళలో ఇటువంటి ప్రశ్నలు కొంచెం కృష్ణాలయాల్లో ఉంటాయి ఇవాళ దేవుడికి భోగం ఎవరికి అంటే పూజారి గారు చెప్పారు భోగం అంటే శెలగలను శెలగలు అంటారు అది నాళి అని పోక్ ఫ్లోర్లో అది నా పదులు లా అని వాడతారు శెలగలు భోగం చేయాలని ఇంకా చేయలేదు చేస్తాను గంట పోయిన చేస్తాను సెలగలు కోపు పెట్టి చేస్తాను అంటే కాదు కాదు ఇవాళ భోగం నేను పైసలు ఇస్తాను మీరు వాళ్ళ పులిహోర మీరు భోగం పెట్టండి అని అడిగాను అంటే ఆయన నాకేం అభ్యంతరం లేదండి ఇస్తే నేను పులిహోర భోగం చేస్తాను అంటే నేను ఇస్తున్నాను పైసలు అది ఆయనకి పైసలు ఇచ్చేసరి నేను ఈ అడిగాను ఏమిటి హఠాత్తుగా శ్రీ మహావిష్ణువుకి పులిహారు పిలిపించాలని మీకు ఇంతటి అద్భుతమైన ఆలోచన ఇంతటి పవిత్రమైన ఆలోచన ఎలా అని అడిగారు అంటే ఆయన అన్నారు నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అండి దీనికి అనుభవం లేని నోటికి మంచిగా లేదు మంచి చేత కొంచెం కారం బాగా మంచి వస ఉండేట్లాగా పులిహోర చేస్తే బాగుంటుంది పూజారి బాగా చేస్తాడు ఇంట్లో వాళ్ళకి చేతగా చేసి పూజారి చేసినట్టుగా వీళ్ళ గెల్లోకి చేత కాదు అంచేత వీళ్ళు చప్పచొప్పగా చేస్తారు ఆయన అయితే బాగా చేస్తాడు నాకు తెలుసు అందుకోసం కాబట్టి అక్కడ దేవుడికి భోగం చేయమని అన్న తన ఇల్లు ఉంటుంది సూక్ష్మమైన భోగవాసన తన ఉంటుంది నేను చెప్పింది సూక్ష్మంగా కూడా లేదు ఉంది కానీ ఒకప్పుడు సూక్ష్మంగా ఉంటుంది దేవుడికి అగరబత్తి దేవుడికి సెంటు దేవుడికి సెంటు దేవుడికి చందనం కానీ సూక్ష్మంగా ఆ దేవుడి నుంచి మళ్ళీ మనకే వస్తుంది ఆ భోగాలు అనేవి మనకే వస్తాయి కాబట్టి ఈశ్వరారాధన సందర్భంలో కూడా భోగము సూక్ష్మ భోగవాసన ఉండే అవకాశం ఉన్నది అది కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది స్థూలమైన భోగవాసన అంటే ఈ చందనం నా కోసం తీసుకుంటున్నాను అనేది పూర్తిగా త్యాగం చేయాలి త్యాగం చేసిన దేవుని కోసం తీస్తున్నాను అన్నప్పుడు కూడా సూక్ష్మమైన భోగవాసన ఉందా అన్నది చూసుకోవాలి చూసుకుని అది కూడా త్యాగం చేసేసి ఈశ్వ మీరు చందనాన్ని కనుక తీసినట్లయితే అది కర్మఫల త్యాగము దానివల్ల మీకు శాంతి లభిస్తుంది అని ఉంటే దృష్టాంతంగా చందనము అనేదాన్ని అనుకున్నాము మొత్తం చర్చంతా అయిపోయింది ఆ శ్లోకం ఇంకా భాష్యాన్ని జరుగుతుంటూ పోవడమే శ్రేయో హీ ప్రశస్తతరం జ్ఞానం అది హి అంటే నిశ్చయముగా ఈ జ్ఞానం అనేది చాలా గొప్పది ప్రశస్య తర అంటే ఇంకొకదానికంటే గొప్పది కంపారిటివ్ తర అంటే కంపారిటివ్ పోలిక అని ప్రశ్న కస్మాత్ దేనికంటే గొప్పది అవివేకపూర్వకాత్ అభ్యాసాత్ వివేక జ్ఞానం లేకుండా చేసుకుంటూ పోయే అభ్యాసం కంటే జ్ఞానము అంటే తెలిసి ఉండట చాలా గొప్పతుంది వివేకం లేకుండా చేసే అభ్యాసం ఉన్నదానికి నేను దృష్టాంతాలు చెప్పాను ఇప్పుడు మీరు మంత్రం చెప్పేసి నమస్కారం చేసేస్తారు ఆ మంత్రం యొక్క విశిష్టత తెలియాలి దాని తెలియాలి సూర్య నమస్కారంలో పన్నెండు స్టెప్స్ ఉంటాయి వాటి యొక్క విశిష్టత ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క ఆసనం ఉండి ఉంటుంది దాంతోపాటు ప్రాణాయామం కూడా జోడై ఉంటుంది ఇదంతా కాన్షియస్గా చేయాలి ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారో మ్యూజిక్ పెట్టుకుని చేయకూడదు కాన్షియస్ యోగా చేయాలి దాన్ని వివేకపూర్వకమైన అభ్యాసము అంటారు అటువంటి వివేకమేవి లేకుండా మెకానికల్గా రోబోట్ చేసినట్టుగా చేసేటువంటి అభ్యాసం ఏదైతే కలదో నేను సూర్యనమస్కారం దృష్టాంతం ఇచ్చాను యోగాసనాలు కూడా అలాంటివి దృష్టాంతంగా మీరు తీసుకోవచ్చు ఒకప్పుడు మంత్రజపాన్ని కూడా దృష్టాంతంగా తీసుకోవచ్చు మాల తిప్పితో ఉన్నాను టీవీ చూస్తూ మారుతున్నాం ఇలా మళ్ళీ దానికి నియమం ఈ వేలు తగలకూడదు ఈ వేలు తగలకుసేపు మనస్సు ఉందా లేదా ఇది మీరు అవన్నీ పెట్టుకోండి ఈ వేలు తగలకుండా చూసుకోండి విజేతలు ఏం చేయాలి ఈ వేలు ఇలాగ సెపరేట్ చేసుకోవాలంటే ఇలా పెట్టుకో ఎప్పుడూ ఇలాగే ఉండదు బోర్డింగ్ చేసినప్పుడు కూడా ఇలాగే ఈ వేలు తగలకూడదు నియమం దానికి ప్రతి ప్రస్తుంది ఆయన ఎవరి లేదంటే కబుర్లు ఈ మధ్యన ఎవరైంది ఏ పార్టీ పైకి వస్తుంది మళ్ళీ తిప్పిస్తుంది కబుర్లు వెళ్తే తిప్పిస్తుంది ఇంక ఏదైనా అలా దిగుతూ ఉంటుంది మాట మంచిదే కానీ అవివేకపూర్వకమైన అభ్యాసం కంటే తెలిసి అభ్యసించట శ్రేష్టము జపానికి కూడా అదే రూల్ మరైతే జపం చేసుకుంటే మనస్సుతో పరిగెత్తకూడదా ఏమి అంటే అలాగంటే రూల్ ఏమీ లేదు రూల్ పెడితే ఆడుతుందా ఏమే మనస్సు మీ మనస్సు మీ పర్మిషన్ తీసుకుని రూల్ ప్రకారం చేస్తుందా చేయదు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎన్నెన్నో రూల్స్ పెట్టారు మనం పాటిస్తున్నామా లేదు కదా అలాగే పదం పెట్టే రూల్స్ మన మనస్సు కూడా పాటించండి కానీ పాయింట్ ఏమిటంటే మనస్సు ఎటో పాడిపోయింది అని మీరు గుర్తించి ఆ మాత్రం సావధానతో ఉన్నట్లయితే ఆ జపము వివేకపూర్వకమైన అభ్యాసం అయిపోతుంది ఆ మాత్రం సావధానత ఉండనస్వీటవుతం పోయింది అని వెళ్ళి తీసుకోవాలి అంతే అంత మాత్రం సవధానత తర్వాత అర్థాన్ని భావన చేయటం కూడా అర్థం తెలుసుంటే మీరు ప్రయత్నం చేయక్కర్లే కూడా అది భావనకు వచ్చేస్తుంది అర్థం తెలిసి ఉండాలి అర్థం తెలియలేదనుకోండి ప్రయత్నం చేసినా మీరు ఏమి భావన చేస్తారో ఏ భావన చేయలేరు కాబట్టి అర్థం తెలిసి ఉన్నట్లయితే వాక్కు అర్థము కలిసి ఉంటాయి కనుక భావన వచ్చేస్తుంది అప్పుడు కూడా మనస్సుతో పరిగెత్తే అవకాశం ఉంటుంది పరిగెత్తగానే మీరు సవధానులై మళ్ళీ మనస్సును వెనక్కి తీసుకొస్తారు అది వివేకపూర్వకమైన అభ్యాసం మంత్రజప అభ్యాసం కాబట్టి అలా చేయకుండా మెకానికల్గా చేసుకుంటూ పోయేదానికి విలువ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి శ్రేయోహి జ్ఞానం అభ్యాస అటువంటి జ్ఞానము కంటే ధ్యానము ఇంకా గొప్పది అంటే ఇది సగుణోపాసనకు చెందినటువంటి ఒక ప్రకరణము సగుణోపాసనలో జ్ఞానము కంటే ధ్యానము గొప్పది నిర్గుణోపాసనలో జ్ఞానము సర్వోత్కృష్టం దానికంటే పైదేమే ఉండదు ఆ తేడా ఉండదు మనం చూసి ఉన్నాము అయినా కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను సో జ్ఞానాత్ జ్ఞానపూర్వకం ధ్యానం విశిష్యతే తస్మాదు అతి అని కూడా ఉంది ఆ జ్ఞానం కంటే ఆ జ్ఞానం అంటే ఏ జ్ఞానము ఏ జ్ఞానమైతే వివేకరహితమైన అభ్యాసము కంటే కూడా చాలా గొప్పది అని మనం చెప్పుకున్నామో ఆ జ్ఞానము కంటే కూడా గొప్పది ఇంకొకటి ఉందో అదేమిటి ధ్యా ఇప్పుడు మీరు గాయత్రీ మంత్రాన్ని తెలుసుకుని అర్థం తెలుసుకుని అంతా తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి ధ్యానం చేయాలి జపం చేయాలి జపం ధ్యానం చేయాలి మీరు కేవలము గాయత్రీ మంత్రాన్ని గురించి తెలుసుకుని లేకపోతే ఏదైనా వ్యాసం రాసి పత్రికలు వేసి పత్రికలు ఉంటాయి కదా వీక్లీలు మంత్లీలు ఏవో పత్రికలు వస్తాయి గాయత్రి మంత్ర వైశిష్ట్యము అని నేను నాలుగు పేజీలు బరికేసి రాసేసి ఇచ్చేస్తే ఎవడో అవళో వాళ్ళు చూస్తూ ఉంటారు ఏదైనా వ్యాసం వస్తే వేసుకుందాం కాబట్టి మీరు ఎవరితో దాన్ని సర్మిట్ చేస్తే వాళ్ళు వేసుకుంటారు మీరు ఉపన్యాసం కూడా చెప్పి ఇంటి దగ్గర ఎప్పుడూ ఒక్క పది నిమిషాలు కూడా మీరు గాయత్రి మంత్రులు జపం చేయకపోతే ఆ జ్ఞానము అది సఫలము కాదు ఈ జ్ఞానం గురించి విస్తారంగా చెప్పారు జ్ఞానము మూడు విధముల జ్ఞానము మూడు విధములు లేక నాలుగు విధములు సాంసారిక వస్తువుల యొక్క జ్ఞానం వాసనకు కర్మకు హేతుము అగుము నెంబర్ వన్ నెంబర్ టూ దేవత దేవత ఆరాధన యొక్క జ్ఞానము దేవతారాధనారూపమైన కర్మకు హేతువు అగురు రెండు నెంబర్ టూ మూడు దేవత ఉపాసనకు చెందిన జ్ఞానము దేవతను ఉపాసించి ఆ దేవత యొక్క అనుగ్రహము పొందుతకు హేతువు అగుము కాబట్టి జ్ఞానము ఉపాసనకు అనగా ధ్యానమునకు హేతువు అవు ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము దేనికి హేతువు కాదు ఏంటి అందము కాదు అది తనంత తాను పోలిసిందండి జ్ఞానం అంటే అంత ఒక్కలాగే ఉండదు కాబట్టి ఇక్కడ ఉపాసనకు అందమయ్యేటువంటి జ్ఞానాన్ని గురించి మాట్లాడుకున్నాము కాబట్టి ఈశ్వరుడు దేవుడి గురించి తెలుసుకుంటే చాలు ధ్యానం చేయాల్సి ఉంటుంది ధ్యానం చేయాల్సి ఉంటుంది ఆ తెలుసుకునే ప్రక్రియలో చెప్పే శ్లోకాలు అవన్నీ కూడా మీరు ఆ ధ్యానము చేయురు అని సూచిస్తూ ఉంటారు ధ్యాయే అని విధి ఆ విధి రూపంగా ఉంటాయి సో కాబట్టి తెలుసుకుని వదిలేస్తే సరిపడదు ఆ ఏది తెలుసుకున్నారో దాన్ని మీరు మెడిటేట్ చేయాల్సి ఉంటుంది శగనోపాసన సందర్భం కనుక కాబట్టి ఇటువంటి జ్ఞానం ఒకటంటే ధ్యానం చాలా గొప్పది సపోజ్ లేవంటే ధ్యానం చేయడం మాకు చేతకాడటం లేదండి అక్కడ మొదలంటే మనం మాకు ఈ ధ్యానము వర్కౌట్ కావటం లేదండి అంతా బ్యాక్ అండ్ ఫోర్త్గా ఉంటుంది బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే రెండు అడుగులు ముడిస్తే ముందుకి మూడు అడుగులు వెనక్కి అలా ఉంది తప్ప ఇది ముందుకు సాగట్లేదండి అని మీరు కంప్లైంట్ చేసిన సందర్భంలో మీరు చింత చేయాల్సింది ఏం లేదండి మీరేం చేస్తారంటే ధ్యానం చేసుకుంటూ ఉండండి మానే డోంట్ డ్రాప్ ఇట్ ఆల్టుగెదర్ బట్ దాని మీరు చింత చేయొద్దు కాన్ఫ్లిక్ట్ పెట్టుకోవద్దు మీరేం చేస్తారంటే కర్మఫల త్యాగం చేయండి అని చెప్పారు అదిగో మరి అయితే అది చేత కాదన్నప్పుడు మమ్మల్ని చేయమన్నారు ఈ కర్మఫల కాబట్టి ఇది ఎందుకు పరితిరాని పక్షమేమో అని అలా అనుకోవద్దు చాలా విలువైనది అని చెప్తుంది కాబట్టి జ్ఞానముతో ధ్యానాదీ కర్మఫలత్యాగ విశిష్య అనుసజ్యతే సో ధ్యానాత్ కర్మఫలత్యాగ ధ్యానము కంటే ధ్యానం అంటే ఎటువంటి ధ్యానము జ్ఞానపూర్వకమైన ధ్యానం తెలిసి చేసేటువంటి ధ్యానము జ్ఞానము కంటే ధ్యానము గొప్పది అన్నప్పుడు జ్ఞానము కంటే జ్ఞానరహితమైన ధ్యానము గొప్పది అని కాదు జ్ఞానము కంటే జ్ఞానపూర్వకమైన ధ్యానము గొప్పది తెలుసు కదా వాడికి అక్కడికి తెలుసు ధ్యానం చేయట్లేదు ఆ తెలియడం వల్ల ఉపయోగం లేదు తెలుసు తెలిసి ధ్యానం చేసుకున్నాడు అది గొప్ప కాబట్టి జ్ఞానము కంటే జ్ఞానపూర్వకమైన ధ్యానము గొప్పది అని చెప్తూ ఉన్నాము అటువంటి జ్ఞానపూర్వకమైన ధ్యానము కంటే కూడా జ్ఞానములతో ధ్యానాదు అతి దానికంటే కూడా ఏమిటి కర్మఫలత్యాగ కర్మఫల త్యాగము కర్మఫల త్యాగం ఏమిటి ఏమిటి త్యాగ ధ్యానాత్ కర్మఫల త్యాగ వా విశిష్యతే అనే పదాన్ని మీరు పైనుంచి కలిగి తెచ్చుకోవాలి అనుసజ్జీయతే అనుసజ్జీత అంటే పైవాక్యంలో ఉందా లగ్ క్రియాపదం పైవాక్యంలో ఉంది అది క్రింది వాక్యంలో కూడా తెచ్చిపెట్టుకోవాలి విశిష్టతే లేదండి ధ్యాన కర్మఫల త్యాగ ధ్యానం కంటే కర్మఫల త్యాగము లేవిటం తక్కువ ఎక్కువ అంటే కదండి పైన వర్గుణిగా విశిష్యతే అది ఇక్కడ తీసుకురండి కాబట్టి ధ్యానము కంటే కర్మఫలత్యాగము మరింత గొప్పది ఏం కర్మఫలత్యాగా పూర్వవిశేషణవతహ శాంతి ఉపశమ అది త్యాగా శాంతి త్యాగం చేస్తే ఏమొస్తుంది త్యాగం అంటే కర్మఫలత్యాగం దానివల్ల ఏమొస్తుంది శాంతి ఎటువంటి కర్మఫల త్యాగము తెలుసునండి పూర్వ విశేషణలత పైశ్లోకంలో కొన్ని విశేషణాలు వేశారు అది కొంచెం మీరు దృష్టి పెట్టుకుని కర్మఫల త్యాగం చేయాలి ఎలాగంటే మద్యోగమాశ్రిత యథాత్మవా అని రెండు విశేషణాలు వేశారు మీ కర్మఫల త్యాగానికి గోల్ లక్ష్యము ఈశ్వరుని పొందుతా అని పెట్టుకోవాలి మేము కర్మఫల త్యాగం చేస్తామండి మరి మా బిజినెస్ బాగా అభివృద్ధికి వస్తుందంటారా అని వెళ్ళారంటే అది అది కర్మఫల త్యాగానికి విరుద్ధమైపోయింది కదా విరుద్ధమైపోయింది కదా ఇప్పుడు హైకమాండ్ చెప్పినట్టు మేము వింటాము హైకమాండ్ ఏది చెప్తే దేన్ని దాన్ని మేము దానికి కట్టుబడి ఉంటాము కానీ హైకమాండ్ మాత్రం మా మనస్సులో ఉన్నదానికి విరుద్ధంగా చెప్పినట్లయితే మేము ఏం చేస్తామో చెప్పలేము అంటే ఏమైనా విరుద్ధమైపోయింది కదా కాబట్టి సో ఆ రకంగా మేము కర్మఫల త్యాగం చేసేసేవాళ్ళని కానీ ఈ మధ్యలో కొంచెం మాకు కొంత బంగారం మీదో లేకపోతే దేని సంపద మీద కోరికలు ఉన్నాయి అవి కర్మఫల త్యాగం చేసేసి మేము దేవుడిని ఆ కోరికలు తీతాయా అంటే అవ్వా విరుద్ధం వచ్చేసిందని వైరుధ్యం అంటారు దాన్ని కాంట్రడిక్షన్లో పడిపోయారు అలా కాంట్రడిక్షన్లో పడకూడదు కర్మఫల త్యాగం చేసిన తర్వాత అరుస్తుందా అనుకోకూడదు సో పూర్వ విశేషణ రథాహ ఒకటే లక్ష్యం ఈశ్వరుడు పొందింటారు సరే అయితే ఇంకొక విశేషణం కూడా ఉంది ఆ విశేషణాన్ని మర్చిపోకూడదు యథాత్మవా అంటే మీ మనస్సు మీద దేహం మీద మీకు ఎంతో కొంత మాస్టరీ కమాండ్ ఉండాలి దేహము మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు మనసు మీద పడుకుని విశ్రాంతిగా ఇప్పుడు లే అని మీరు దేహానికి ఆజ్ఞాని ఇస్తారు లే అంటారు అది లేవను అని అనుకోలేదు అప్పుడు మీ పరిస్థితి ఏంటి అదేమీ అనుకూలమైన పరిస్థితి కాదు లేనప్పుడు ముక్కుతోనూ మునుగుతోనూ లేదా మొత్తానికి ఎప్పుడు నెమ్మదిగారైనా పర్వాలేదు లేవాలి నా వల్ల లేవను అంటే ఆ దేహము బురువైపోతుంది ఇబ్బంది సెక్ట్రా కాబట్టి అలా కాకుండా చూసుకోవాలి కూర్చో అంటే కూర్చోవడం మాకు భగవద్గీత క్లాసుకి వచ్చి కూర్చోండి అంటే క్లాసుకు రావడానికి అభ్యంతరం లేదు కానీ కూర్చోవడం మా వల్ల కాదు అండి అదే కూర్చుంటే మేము కూర్చోమంటే కూర్చోవాలి బాడీ పట్మచ్ కమాండ్ యూ షుడ్ హ్యావ్ ఆత్మ అంటే దేహం అని అర్థం ఉండాలి అలాగే మనస్సు అదే క్లాసులో అంతసేపు కూర్చోలేముండే మాకేదో మధ్యలో మనస్సు అంతా వికారం అయిపోతుంది ఎక్కువ అయిపోతుంది అంటే ఎలా కుదుర్తుంది శ్రవణ మన అనేది ధ్యాసము చేస్తూ ఉండాలి అంత ఆత్మ అర్థం నేను అలా చెప్పాను కాబట్టి దేహముపై మనస్సుపై ఏదో కొంత మేరకు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా థర్టీ పర్సెంట్ కాకపోయినా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా కూడా కొంత శాశ్వతృత్వము అంటే అభాధితి మీకుండాలి మీరు చెప్పినట్టు దేహం దేహం చెప్పినట్టు అది మంచిది కాకపోతే అలాగే మనస్సు కూడా అలాగా దేహాన్ని మనస్సు ఏదో కొంత మేరకు మన వశంలో పెట్టుకుంటూ అంటే ఆసనము ప్రాణాయామము ఇత్యాదు అభ్యాసం చేసుకుంటూ దేహాన్ని మనస్సుని వశంలో ఉంచుకుంటూ మీరు కర్మఫల త్యాగాన్ని అభ్యాసం చేయండి చేస్తే యాగా శాంతి అనంతరం అపూర్వ విశేషణవత అనుమత అనే మాటను మీకు నేను అంటే తెలిసిన ఉపశమ ఇప్పుడు ఈ శాంతి అనే కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి అది పాజిటివ్ వర్డ్ కాదండి అది అది సకారాత్మకమైన పదం కాదు నకారాత్మకమైన పదం నెగిటివ్ వర్డ్ అంటే ఇప్పుడు శాంతంగా ఉంది ఎప్పుడు శాంతంగా ఉంటుంది ఇప్పుడు చుట్టూ అందరూ తప్పులు చేస్తూ అల్లరి చేస్తూ సౌండ్లన్నీ ఎవరిలో శబ్దాలు చేస్తూ ఉన్నారనుకోండి ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది చాలా అలర్జేటివ్గా ఉంటుంది అప్పుడు హఠాత్తుగా వాళ్ళందరూ అల్లరులు మానేసి అయిపో మానేశారనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది శాంతిగా ఉంటుంది కాబట్టి శాంతి అన్నది దాన్ని మీరు ప్రయత్నం చేసి సాధించేది కాదండి అల్లం చేయడం మానేస్తే మిగిలిది శాంతి ఈ శాంతి అనేది ఎలా ఉంటుందంటే ఓ మిత్రుడు అన్నాడు నాతోటి ఈ ఫ్రంట్ రూమ్ డ్రాయింగ్ రూమ్ అనంట ఎక్కడా కూడా అసలు ఇటు అటు కవలాలంటే కూడా చూడట్లేదండి ఎటు కదిలితే ఏది కాలుకు తగ్గుతుందో చేతికి తగ్గుతుందో అని అంతా నిండిపోయి ఉంది అస్సలు చోటు స్పేసే లేదు అని అన్నాడు మా మిత్రుడు సమస్య దీనికి పరిష్కారం ఏంటంటే నేను అన్నాను నేను పరిష్కారం చూపించమంటావా నాకు చూపించ సరే అయితే నువ్వు కా మీ ఇంట్లో పనిచేసే నాకు అప్పచెప్పి నువ్వు టెన్ మినిట్స్ తర్వాత రే నాకు అప్పచెప్పి టెన్ మినిట్స్ తర్వాత వచ్చాడు ఈ లోపల వీడికి బుమాయం చేయలేదు ఇదివన్నీ తీసుకెళ్ళి ఆ బయట పెట్టేదని అక్కడ ఉండే సోఫాలు టేబుల్స్ కుర్చీలు అన్నీ తీసుకెళ్ళి బయట పెట్టి చేశాడు ఇతను వచ్చాడు రూమ్ పెర్ఫెక్ట్లీ ఓపెన్ మీరు ఇటు అటు ఎంత వ్యాగింగ్గా తిరిగినా అంత స్పేస్ చూసుకో అంత స్పేస్ అంటే ఇప్పుడు నేను స్పేస్ని క్రియేట్ చేశానంటారా యూ నో ఐ డి నాట్ క్రియేట్ స్పేస్ స్పేస్ ఈజ్ ఆల్రెడీ డేర్ యూ నెవర్ క్రియేట్ స్పేస్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ఈ సత్యాన్ని గుర్తించడానికి జనాలు పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటాడు ఆత్మ స్వరూపము అన్నది మీరు కొత్తగా సృష్టించేది కాదండి శాంతి అన్నది మీరు కొత్తగా క్రియే మ్యానుఫ్యాక్చర్ చేసేది కాదండి ఇక నాట్ మ్యానుఫ్యాక్చర్ కూతే శాంతిగా ఉంటుంది అంటాడు అంటే అర్థం ఎట్లుండే వాడు పడిపోయాడు గోతులో హీ డిడ్ నాట్ అండర్స్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ శాంతి శాంతి ఊటీ వెళ్తే ఉంటుందా నువ్వు అల్లం చేయడం మానిస్తే ఉండేది శాంతి కృషి కేసు వెళ్తే ఉంటుంది శాంతి అని ఒక అంట అంటే సంసార భోగ భోగములాగా అలా పరుగులు తీసేవాడు డార్జిలింగ్లో నైన్కాల్లో వెళ్తే శాంతి ఉంటుందంట ఇల్ల కొంత అధ్యాత్మంగా అంటే పూజా పురస్కారం చేసుకునేవాడు హిమాలయాల్లోకి వెళ్తే శాంతి ఉంటుందంట భూతస్థలు విశ్వజిపోవాలి భూతఫ్తలు మీరు హిమాలయాలకు వెళ్ళడం తప్పు కాదు నైన్ టాలకు వెళ్ళడం తప్పు కాదు బట్ శాంతి కోసం మీరు అక్కడికి వెళ్తున్నారంటే ఆ శాంతి మీకు అక్కడ దొరకదు ప్లీజ్ నోట్ ఇట్ యూ గెట్ ఇట్ డ్యాట్ మీరు ఇక్కడే శాంతిని సంపాదించడం ట్రిక్ నేర్చుకుంటే మీరు అక్కడికి వెళ్ళినా దొరికేస్తుంది ఇక్కడ మీరు ఎక్కడ అమెరికా వెళ్ళినా శాంతి అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోడక్ట్ బట్ యూకెన్ మ్యానుఫ్యాక్చర్ ఇట్ ఈస్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ మరి ప్రయత్న సాధ్యమయ్యేది కాదు అది నిత్య సిద్ధము అది పదం ప్రయత్న సాధ్యం కాదు నిత్య సిద్ధం శాంతి అంచేత్ర శంకరులు ఉపశమ ఉపశమ అనే పదం నిప్పు మంటలు మండుతో ఉంటాయి మంటలు అగ్ని దహతి ని మంటలు మండుతో ఉంటాయి పాపము అప్పుడు ఉపశామ్యతి ఉపశామ్యతి ఉపశమ్ అనే షన్నపరిచయం వచ్చి అవన్నీ ఆ వృద్ధి కూడా వచ్చి మొత్తానికి ఒక షామ్యతి అంటే చల్లారుచున్నది అనర్థం మీ హృదయంలో ఉన్నటువంటి అగ్ని తాపము చల్లారుతుంది మీ హృదయంలో ఉన్న అలజడి చల్లారుతుంది దాని అప్పుడు మీకు మిగిలి ఉండేది ఏమిటి నిశ్శబ్దం ఎలా వస్తుంది మీరు శబ్దాన్ని సృష్టించటం మానేస్తే మిగిలి ఉండేది నిశ్శబ్దమేది రహస్యం ఏంటంటే శబ్ద శబ్దం ఉన్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో నిశ్శబ్దమే ఉంటుంది శబ్దాన్ని మీరు మానేస్తే నిశ్శబ్దము అద్భుతంగా ప్రకాశిస్తుంది మీరు నిశ్శబ్దాన్ని వినొచ్చు యూ కెన్ లిజన్ టు దిస్ సైలెన్స్ అంత పవర్ఫుల్గా ఉంటుంది సైలెన్స్ సైలెన్స్ ఈజ్ నాట్ అభావ ఇట్ ఈజ్ నాట్ నథింగ్ నెస్ హూనియన్ Silence is, outside silence is ākāśa, inside silence is ātmā. Adhi, mean, it is shardamun rukhya, silence is real. There is nothing as real as that inner, inner, uh, quietune. Uh, it is shānti, upa-shamaha, alajad-anthas, allah-rikatuni, shānti-anthayat-yatham. ఓం శాంతి శాంతి శాంతి అంటే పాపము చల్లారుగాక తాపము చల్లారుగాక తాపము చల్లారుగాక ఏంటంటే మూడుసార్లు అన్నారు ఆధ్యాత్మిక తాపము చల్లారుగాక ఆది భౌతిక తాపము చల్లారుగాక ఆది దైవిక తాపము చల్లారుగాక ఇంకా తాపాలు ఏం లేవు మరి మూడు తాపాలు చల్లారిపోతే మీకేం మిగులుతుందండి అయ్యా శాంతి మిగులుతుంది ఈ శాంతి దేనికి ఉపయోగపడుతున్నాయి నేను మీకు రహస్యం చెప్పమంటారా శాంతి దేనికి ఉపయోగపడదు దేనికి ఉపయోగపడదు మీరు శాంతి యొక్క ఉపయోగం కోసం వెతికారంటే మీకు దాని తత్వం తెలియలేదంటే దేనికే ఉపయోగపడదు కడుపు నిండా భోజనం చేస్తే ఏం ఉపకారం కలుగుతుంది మీకేం ఉపకారం కలుగుతుంది ఏమవుతుంది ఏమే అవ్వదు యూంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రెష్గా స్నానం చేస్తే మీకేం లాభం వస్తుంది మీకేం లాభం కాదు ఏమీ లాభం రాదు ఫ్రెష్నెస్ ఈజ్ నాటే నాట్ సమ్ రివార్డ్ డచ్చు రిగట్ డోంట్ గెట్ ఎనీ రివార్డ్ స్నానం చేస్తే లాభం ఏంటి పిల్లవాడిని తల్లి స్నానం చేయండి స్నానం చేస్తే నాకేమిస్తామని అనుకుంటుంది వాడు పిల్లవాడు అంటే అజ్ఞానం కాబట్టి నువ్వు స్నానం చేస్తే నీకు చాకిలెట్ ఇస్తానంటున్నామ్మా మీ చేత స్నానం చేయ కోసం నువ్వు వెళ్ళి స్నానం చేస్తాడు చాక్లెట్ కోసం చేస్తాడు తర్వాత వివేకాన్ని తెచ్చుకుని చాక్యులెట్ తాయిలం ఉంటారు తాయిలం చాకులెట్ అని ఇంగ్లీష్లో తెలుగులో ఉంటారు తాయులము తిన్నాడంటారు తాయిలం అలాగే మీరు రామనామాన్ని జపించండి అన్నారు మహా ఒక ఆయన్ని ఓ మహాత్ముడు సలహా చెప్పాడు నేను ఇంకా రిటైర్ అవుదాం అనుకుంటున్నాను నాకు ఏదైనా సలహా చేయ పని రామనామాన్ని గెప్పించండి అని సలహా చెప్పాడు అంటే నాకేం లాభం వస్తుందని అడిగాడు అంటే లాభం రాకుండా ఏ పని చేయరా అని అడిగాడు అంటే మేము లాభం లేకపోతే పని ఎలా చేస్తామండి లాభం లాభాపేక్ష లేకుండా పని ఎలా చేస్తాం ఏదో కొంత లాభం ఉండదు కదా అంటే రామనామాన్ని నువ్వు జపం చేసినట్లయితే నీకు స్వర్గం వస్తున్నాయని దాన్ని తాగి అంటే స్వర్గం వస్తుందంటే వెంటనే వస్తుంది వెంటనే రాదులే నువ్వు వెన్ను పెట్టుకో వెంటనే వస్తుందంటే చేయదు వెంటనే నీకు స్వర్గం వస్తుంది అని చెప్తే ఎవరు రామనామాన్ని పొరపాటును కూడా ఉచ్చరించరు హీమాంశకం అడిగారు ఏమని అడిగారంటే జ్యోతిష్ఠమైన స్వర్గకామేత అన్నారు కదా నేను జ్యోతిష్ోపం చేస్తే వెంటనే స్వర్గం వస్తుందా ప్రూఫ్ నువ్వు చేస్తా వారిని చూడ జ్యోతిష్ఠోపణం చేసిన వెంటనే స్వర్గం వచ్చినట్టుగా నేను ప్రూవ్ చేస్తే ఇంకా ఎవ్వరూ ఈ సృష్టిలో జ్యోతిష్పం చేయరు కాబట్టి ప్రూఫ్ చేయకుండానే నేను వదిలేశాను ప్రూవ్ చేస్తే ఇంకెవడు చేయడు ఏదండి కాబట్టి ఆయన అడిగాడు రామనామం చేస్తే స్వర్గం వస్తుంది స్వర్గంలో ఏమిటి ఉంటుంది అంటే డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ స్టాప్ పార్టీ ఉంటుంది ఆహా అలాగే ఓకే గుడ్ మరి అలసట అలసటే ఉండదు కూడా రాదు నాన్ స్టాప్ పార్టీ నిద్రపోక్కర్లేదు అంటే స్వర్గంలో నిద్రపోకపోయినా పర్వాలేదు ఇక్కడ నిద్రపోవాలి అని చెప్పిన వాళ్ళకి అన్ని విషయం అబ్బో చాలా బాగుంది అయితే నేను రామనామాన్ని జపం చేస్తాను అంట తాయిలో ఇలా మాట్లాడేవాడు అవివేకి చిన్నపిల్లాడు స్నానం చేయటానికి తాయిలవాడి పెట్టాడు కాబట్టి శాంతి అనేది అది ఒక రివార్డు కింద మనం చూడకూడదు రివార్డు కింద చూసేటువంటి మానసిక స్థితి ఒక సైకలాజికల్ మోడ్ వచ్చే సిండ్రోమ్ దాన్ని మనం రిలీపిట్ చేయాలి కర్మఫల త్యాగం అదే రహస్యం ప్రతిదానికి ఏదో ఫలాన్ని అపేక్షించటము అనే ఈ బుద్ధుల్ని చూసాము ఆ సైకాలజీ ఆల్వేజ్ సీకింగ్ సమ్థింగ్ ఊ చేయాలంటే ఏదో లాభం ఉండాలి ఎదరోడికి దానం చేయాలనుకోండి ఏదో లాభం ఉండాలి మంచి మాట మాట్లాడాలనుకోండి ఏదో లాభం ఉండాలి తూర్పు వైపు తిరగాలంటే ఏదో లాభం ఉండాలి పశ్చిమానికి తిరగాలంటే ఏదో లాభం ఉండాలి వీడు లౌకికమైన పనులు చేసినా లాభమే కావాలి పారమార్థికమైన జప ధ్యానాలు చేసినా లాభమే కావాలి ఈ లాభాపేక్ష లాభదృష్టి ఇది ఒక వ్యాధి మంచి దిశ ఎందుకంటే వాంటింగ్ వాంటింగ్ అంటే నాకు ఏదో ఒకటి బయట నుంచి ఏదో ఒకటి లోపలికి వస్తే కానీ నాకు పూర్ణత్వము లేదు అనే ఒక మహాభ్రమం చుట్టినటువంటి ఈ లాభాపేక్ష అదే మనిషిని లేఖి మనిషిగా తయారు చేసిపెట్టింది దాని నుంచి నీకు విముక్తి కలిగిపోతుంది పూర్ణత్వం మీ ఎందు నిత్య సిద్ధమై ఉన్న పూర్ణత్వమే నీకు అనుభవానికి వస్తుంది అందుకోసమని ఆ త్యాగాన్ని నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు భగవానుడు ఉపశమ ఉపశమం అంటే చల్లారుత ఏమిటి చల్లారుతుంది సహేతుకస్ సంసారస అంటే సంసారం చల్లారుతుంది అంటే మేము నిద్రపోయినప్పుడు సంసారం చల్లారిందిగా నిద్రపోయినప్పుడు సంసారం చల్లారిందిగా నిద్రైనా లేదు నిద్రపోయినప్పుడు చల్లారింది కానీ మనం నిద్రలు వేసుకొని వచ్చేసిందిగా మళ్ళా నిద్రలు సంసారం వచ్చేసింది నిన్న రాత్రి నేను పడుకునేప్పటికీ వాడు శత్రువు ఇవాళ పొద్దున్న లేచేపటికి వాడు శత్రువు అవుతాడా మిత్రులు అయిపోతాడా శత్రువు కానీ నిద్రైపోతాడు అంటే అర్థం ఏంటి నిద్రపోయినప్పుడు సంసారం చల్లారిందే కానీ దాని హేతువైన అజ్ఞానము పోలేదు అలాగే ఉంది మళ్ళీ వీటి నిద్ర లేవగానే వచ్చేస్తుంది ఈ విత్తనాలు ఉంటాయి చూడండి వేసవి కాలం ఈ బీరపాదు పొట్ల పాలు ఆడప పాలు విత్తనాలు ఉంటాయి అవి ఎలా ఉంటాయి ఎండిపోయి చాలా అలాగా నొక్కుపోయి అసలు వాటిల్లో లైఫ్ లేదన్నట్టు ఎండిపోయి లత్తు ఏదో ఏ పట్ల ఏముండదు ఇలా పట్టు చూస్తే ఏముండదు లలిపోయి ఉంటుంది కానీ అక్కడ పెట్టి వదిలేయండి తొలకరి వ వరుసకు చిరుకు పడగానే అంకురించేస్తుంది ఆనతో పాట అంకురించిందంటే దాన్ని దాన్ని మీరు అది అలా పాకేసుకుంది మొత్తం మీ రకాలున్న ఏరియాల కవర్ చేసేసుకుంది గోడ ఉంటే గోడ మీద పాకేసుకుంది మీరు ఒక గంటసేపు అక్కడే నిలబడి ఉంటుంది మీ మీరు కూడా పాకేస్తుంది ఆనపపాదం బై మిస్టేక్ అక్కడ ఏదైనా గొడవలు కట్టి పెడితే మొన్నటి చూసుకుంటే అప్పుడే ఇంకెక్కేస్తూ ఉంటుంది ఈ ఆనప పాదం మహావ్యాగంగా పాచేస్తుంది సంసారం అలాంటిది అలా పాకేసి మొత్తం జీవితాన్ని కవర్ చేసి పాకేస్తుంది సంస సంసారస్య అది ఎలా ఉంటుందో చెప్పమంటారా ప్రాక్టికల్గా మీకు ఎంత డబ్బు పోగుపడ్డా తృప్తి ఉండదు ఓహో అలా ఉంటుంది అలా ఉంటుంది సంసారం ఎంత డబ్బు పోగేసినా తృప్తి ఉండదు అదే సంసారం ఎస్ తర్వాత ఎన్ని భోగాలు అనుభవించినా సంతోషం ఉండదు వీళ్ళు సంతోషం కోసమే కాదు భోగాలు భోగాలు అనుభవించడమే ఉంటుందో తప్ప సంతోషం ఉండదు కానీ రోగం వస్తుంది రోగం మిగులుతుంది సంతోషంగా ఉండాలి ఓ అదే సంసారమే తర్వాత మీకు తేలని కోరికలు ఎప్పుడూ ఓ లిస్ట్ అలా ఉంటూనే ఉంటుంది ఇప్పుడు నిన్న పది తేలని కోరికలు ఉన్నాయనుకోండి నిన్న సాయంకాలం షాపింగ్కి వెళ్ళి దాంట్లో ఐదు కోరికలు తీర్చేస్తున్నారు అనుకోండి ఇవాళ పొద్దున్న కోరికల భాగం అయితే సగం ఉండాలి కదా కానీ మళ్ళీ పదే తీర్చుంది బ్యాక్టీరియల్ కాలనీలు గ్రో అయినట్టుగా గ్రో అయిపోతాయి కోరికలు బ్యాక్టీరియా పెరిగినట్టుగా పెరిగిపోతాయి కాబట్టి కోరికల యొక్క బరువు ఎప్పుడూ అలాగే ఉంటుంది దాని పేరు సంసారం తర్వాత మీకు భయాలు ఎక్కడికి పోవు అలాగే ఉంటాయి భయము ఇసెక్యూరిటీ అభద్రత అలాగే ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా కూడా అభద్రతే ఐదు లక్షలు తీసుకోవడం కంటే ఇరవై లక్షలు తీసుకుంటే మీకు మంచి సెక్యూరిటీ ఉంటుందంటారా సరే కానీ తీసుకున్నా అయినా మళ్ళీ దీనికి ఇన్సెక్యూరిటీయే సెక్యూరిటీ ఉండదు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సెక్యూరిటీయే వెహికల్ టెక్ట్ తీసుకున్నా సెక్యూరిటీయే ట్రావెల్ మీకు ఏవో ఇన్సూరెన్స్ ఉన్నాయి మీకు తెలుసో తెలియదు మీరు రైల్ టికెట్ కొనుక్కుంటే దానికి ఇన్సూర్ చేయచ్చు ఎందుకని అంటే మీరు ప్రయాణం కనుక ఏదైనా ఆటంకం వచ్చి మానేస్తే టికెట్ మీరు క్యాన్సిల్ చేసినప్పుడు కొంత డబ్బే వస్తుంది ఆ మిగిలిన డబ్బు వాడిస్తారు దాన్ని ఇన్సూరెన్స్ తర్వాత రైలు క్యాన్సిల్ రైలు ప్రయాణం మధ్యలో అర్థాంతరంగా ఆగిపోతే వాళ్ళు మీకు డబ్బు ఇచ్చేస్తారు దాన్ని ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారు ఎప్పుడైనా విన్నారా చేసుకోవచ్చు ట్రావెల్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు తర్వాత ఇది విన్నారా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేశారనుకోండి ఆ పాలసీ ఫర్ సమ్ టెక్నికల్ రీజన్స్ అది కనుక ఇన్వాలిడ్ అయితే యూ కెన్ ఇన్షూర్ యువర్ పాలసీస్ యూ బెటర్ నౌ మీ పాలసీని మీరు ఇన్ష్యూర్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలాగంటే ముఖ్యంగా హౌస్ పాలసీలు ఉంటాయి హౌస్కి హౌస్కి టెక్ట్ కానీ లేకపోతే న్యాచురల్ కెలమిటీ ఇవన్నీ న్యూయార్క్ అమెరికాలో ఉండే పాలసీ న్యాచురల్ కెలమిటీ కానీ టాప్ నెడో కానీ వచ్చి హౌస్ కూలిపోతే మీకు మీ ఇన్సూరెన్స్ ప్రకారంగా వాడు మీరు పెట్టి ప్రీమియాన్ని బట్టి వాడు మీకు మళ్ళీ డబ్బు ఇచ్చేస్తారు మీరు ఆ హౌస్ మళ్ళీ కొత్త హౌస్ కట్టుకోవచ్చు కానీ మీరు ఇన్సూరెన్స్లో ఎన్ని కవర్ చేస్తారు ఎల్వేవో కవర్ చేస్తారు కావాలి టాప్ నెడో కవర్ తర్వాత సైక్లో కవర్ కానీ అప్పుడు వచ్చింది స్టోప్ నడవ్ కాదు సైక్లోన్ కాదు టైఫూన్ వచ్చింది ఏదో ఉంటుంది తేడా నీగల్ టైఫూన్ వచ్చి పడిపోయింది వాడి దగ్గరికి పాలసీ పట్టుకు వెళ్తే వాడు చూస్తాడు చూసి పేపర్ చూపిస్తాడు పేపర్లో ఎవరు ఉంటుంది దేర్ వాజ్ ద టైఫోన్ అట్ సచ్ అండ్ సచ్ ప్లేస్ అండ్ టెన్ హౌసెస్ కొ అని ఉంటుంది అవునా మరి అందు గురించే నేను వచ్చానంటే మీ పాలసీ తీసుకోండి ఏముంది సైక్లో టాప్ ఉంది టైఫోన్ ఉందా లేదు మరి నీగల్ 100. After all, we'll start. If Paul is saying, what he will pay you? Because you have insured, your insurance falls asleep. Can you believe it? It is that. Well, I am not exaggerating. If you see, then put your money on the money. You are not going to sell it. The other insecurity, our level of guilt, I will tell you to be merciful. Human man is <laughs> insecure. భోగాలు అనుభవించేవాడు భోగ పరాయణుడు ఇన్సెక్యూర్ సంగ్రహ పరాయణుడు అంటే డబ్బు బాగా పోగేసుకుంటూ ఉంటాడు ఇన్సెక్యూర్ ఇక అధ్యా దీంట్లోకి రండి మతంలోకి రండి కర్మ పరాయణుడు ఇన్సెక్యూర్ కర్మలు ఉంటాడు ముందు వెయ్యి అంటాడు తర్వాత రక్ష ఉంటాడు తర్వాత కోర్టు ఉంటాడు చేస్తూనే ఉంటాడు కర్మలు దేవత ఉపాసకుడు ఇన్సెక్యూర్ హీ రిమైన్స్ ఇన్సెక్యూర్ వీడు ప్రపంచాన్నంతటికీ భయపడకపోయినా దేవతకు భయపడతాడు దేవతలైతే ఉపాసన చేస్తున్నావు కానీ దేవత కోపం వస్తే ఏం చేస్తున్నావు భయపడుతున్నావు ఇన్సెక్యూర్ సో ఈ ఇన్సెక్యూరిటీ అభద్రత దీని పేరే సంసారం అంటే మీకు నేను జలక్ చూపించా సంసారం అంటే అలా ఉంటుంది ఇంకే సంసారం సంసారం సంసారం అంటే అనుకుంటారు కొంతమంది భార్యా పిల్లల సంసారం అనుకుంటారు పూజ స్వామీజీ చెప్తారు నేను వెళ్తున్నాను నాతో పాటు నా సంసారం కూడా వస్తుంది అంటాడు వాళ్ళు సంసారం కాదు ఇప్పుడు నేను చెప్పింది సంసారం కాబట్టి పూజ స్వామీజీ ఇంకో మాట చెప్తారు సంసారం అని ఒక అది సంసారం కాదు ఇప్పుడు నేను చెప్పింది సంసారం ఈ సంసారానికి మూల హేతులు ఏమిటో తెలిసిన ఈ సంసారమే సోపు ఈ పేరు చూసి చాలా బాగుంది ఎవడమైనా సంసారాన్ని పేరు పెట్టుకున్నా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకు బాగుంది పేరు అనుకుంటాడు మన కానీ అర్థం వాడికి అక్కర్లేదా సంసారము కృష్ణ సంసారము పేరు విన్నారనుకోండి మీరు తెలుసు ఆశ్చర్యం వస్తుంది అర్థం తెలియకపోతే లిస్ ఇస్ ఇగ్నర్ రిస్ ఎనీవే సో సంసారం ఈ సంసారానికి హేతు సహేతు సస్య హేతు ఏమిటో చూసిన అజ్ఞానం అంటే అజ్ఞానం అంటావుతాయా మేము ఎంఏపీహెచ్డీ చేస్తే అజ్ఞానం అవును అజ్ఞానమే ఆత్మ తెలియదు కదా ఎంఏపీహెచ్డీ నువ్వు ఏ సబ్జెక్టులో చేసావు దాంతో నువ్వు మహా విద్వాంసులైనా ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానమే కాదండి మేము యజ్ఞాగారి క్రతువులను చేయిస్తాము స్కిల్ అజ్ఞానమే ఆత్మకర్తర్తజ్యత కర్త కదండి మనం చేసేవాళ్ళం మేమే కదా సరిపడే అజ్ఞానం కాదండి మేము దేవతలనే దేవతను ఉపాసన చేస్తాం దేవి ఉపాసన మేము దాంట్లో నిష్ణాతులను అజ్ఞానం అజ్ఞానం ఏంటండి పూర్ణ విద్య పూర్ణోపాసన చేసేవాళ్ళు పుట్టుకుని అజ్ఞానం అంటారేంటి ఓకే లెటస్ డిసైడ్ నువ్వు ఉపాసన చేసి దేవత నీకంటే భిన్నమే ఉన్నావు కదా అవును భిన్నమే అజ్ఞానం అయిపోయింది ఉంటాయి లౌకికుడు అజ్ఞానంలో ఉంటాడు కర్మఠుడు అజ్ఞానంలో ఉంటాడు ఉపాసకుడు అజ్ఞానంలో ఉంటాడు ఆ అజ్ఞానం కారణంగానే వీళ్ళందరిలో కూడా లౌకికుడు కర్మఠుడు ఉపాసకుడు వీళ్ళందరిలో కూడా శాంతి ఉండదు వాళ్ళు ఒక అశాంతితో ఒక అభద్రతతో ఆ సంసారానికి సంసారం యొక్క లక్షణం మారుతుంది లౌకికుడి సంసారము తెలుస్తూ ఉంటుంది లౌక ఈ ప్రపంచానికి సంబంధించిన సంసారంలో ఉంటాడు ఈ కర్మఠుడు ఉపాసకుడు వీళ్ళు కూడా సంసారం లేదు వాళ్ళ సంసారానికి స్పిరిచువల్ మెటీరియలిజం అంటే స్పిరిచువల్లో సంసారం ఈ సహేతుకమైన సంసారం అంటే ఆత్మస్వరూపము యొక్క పరిజ్ఞానం ఏ కొద్దిపాటి కూడా లేకుండా కేవలము అజ్ఞాన కల్పితమైనటువంటి భావజాలంలో జీవిస్తూ దాని నుంచి బయటపడే ఉపాయం తెలియక కొంచెం మొరటు దృష్టాంతం చెప్పాలంటే శ్లేష్మంలో పడ్డ ఏది అలాగా కుటుంబంతో ఉంటాడు సంసారి అలా చెప్పారు దృష్టాంతం అటువంటి ఆ జ్ఞానం హేతు సంసారం దుఃఖం ఇదంతా కూడా ఈ కర్మఫలత త్యాగం